నామరూపాలు అనేక రకాలుగా ఉంటాయి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ నామరూపాలకి క్యాస్ట్ అని వేడు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఇది చాలా ఎక్కువగా మనకి వినపడుతూ ఒక సెట్ ఆఫ్ నామరూపాల క్యాస్ట్ అని లేదు మీరు క్యాస్ట్ కాన్షియస్ గా ఉన్నారనుకోండి అంటే అర్థం మీరు యుమరూప కాన్షియస్ అని అర్థం కాబట్టి మీరు నామరూపాన్షియస్ గా ఉన్నప్పుడు మీకు హ్యూమన్ బీయింగ్ దర్శనం ఇవ్వండి హ్యూమన్ బీయింగ్ దర్శనం అవ్వదు కానీ జగత్తులో ఎంతో మంది మహాత్ములు క్యాస్ట్ కాన్షియస్నెస్ లేని మహాత్ములు జస్ఈ హ్యూమన్ బీయింగ్ మీకు ఆ అనుభవం ఉన్నది కదా కాబట్టి క్యాస్ట్ కాన్షియస్నెస్ అనే నామరూపములు గలవు వాటికి హాఫ్ రియాలిటీ ఉన్నది అని ఎవడైనా అర్జు చేస్తున్నాడు అనుకోండి దాన్ని బట్టి మీకు ఏమర్థమండి ది గైవ్ ఇ హ్యావింగ్ ఏ కమిట్మెంట్ టు ది క్యాషిస్ట్ అనే విషయం మీకు అర్థమైపోయింది కదా ఈ ఎగ్జాంపుల్ సరిపడిందాన్ని నేను గోల్డ్ ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ కూడా మీరు మళ్ళీ కొంత ఊహ చేయాల్సి ఉంటుంది దీంట్లో అలాంటి ఊహ చేయక్కర్లేదు తర్వాత జెండర్ కాన్షియస్నెస్ ఉన్నవాడికి పురుషులు స్త్రీలు విభాగం కనపడుతుంది దీంట్లో మీకు కథ ఉండమే ఉన్నది ఈ కథను మీరు దృష్టాంతంగా తీసుకోవచ్చు వ్యాసుడికి జెండర్ కాన్షియస్నెస్ ఉంది సుఖ మహర్షికి జెండర్ కాన్షియస్నెస్ లేదు జెండర్ అంటే నామరూపము కాబట్టి నామరూప ఇప్పుడు నామరూపములు హాఫ్ రియల్ అని అర్థం చేసే వాడి యొక్క బట్టి నామరూపములను వ్యాసుడు ఎలా దర్శించాడో సుకుడు కూడా అలాగే దర్శించాల్సి ఉంటుంది జెండర్ ని ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ హాఫ్ రియల్ దెన్ హౌ సుఖేప్ ఇట్ ఫర్ సుఖాల్సో దే మస్ట్ నోన్ అండ్ దెన్ హీ హ్యాస్ టు సే దే ఆర్ నాట్ రియల్ కానీ శుకుడు అలా కాదు సో స్పాన్సేరియస్లీ ఈజ్ ఫ్రీ ఫ్రం జెండర్ కాన్షియస్ అంటే అర్థం ఏమిటి జెండర్ ని సూపర్ ఇంపోజ్ చేసే మైండ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు జెండర్ కాన్షియస్నెస్ ఉంటుంది క్యాస్ట్ ని సూపర్ ఇంపోజ్ చేసే మైండ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు క్యాస్ట్ కాన్షియస్నెస్ ఉంటుంది అంటే ఏమైంది అక్కడికి క్యాస్ట్ జెండర్ అనే నామరూపములు కేవలం మెంటల్ ప్రోటెక్షన్స్ అని తెలుసుకుంటుంది కదా అంటే అర్థం ప్రాతిభాసికమే ఇంకా దాంట్లో ఈ హాఫియలు హాఫర్లు ఇంత పేచీ లేదీ లేదు ఇప్పుడు కొండ నది చెత్తు వీటి అన్నిటి ఎందు అఖండమైన సత్తును దర్శించటంగా నీకు అధ్యాసం చేస్తే మీకు నామరూపాలు ఉండనే ఉండవు ఇది కొండ ఇది కోన అంటూ కాన్షియస్నెస్ మీకు ఉంటేనే వస్తారు మీరు కేర్ఫుల్ గా నామరూప కాన్షియస్నెస్ ను న్యూట్రలైజ్ చేయగలిగితే మీకు ఆ భేద ఉండనే ఉండదు కాబ మహాత్మల అనుభవం కూడా స్పష్టంగా అజ్ఞానము ఏ మేరకైనా ఉండవలను నామరూప కాన్షియస్ అవ్వాలనికే అని ప్రూవ్ చేస్తాం అజ్ఞానాన్ని మీరు ఏ మేరకు దూరం పెట్టగలుగుతారో ఆ మేరకు నామరూపాలు ల్యానిష్ అయిపోతాయి దూరం ఉంటే అది అది కాబట్టి అవి వాటికి ఏదో కొంత ఇన్ఫ్లుయెన్సిక్ రియాలిటీ కొద్దో గొప్ప ఉంది అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ మహాత్ముల అనుభవంలో కూడా అవి కనబడుతూ ఉండాలి అది ఇంటెన్సివ్ రియాలిటీ ఉంటే లేదు ఇప్పుడు మీలో చాలా మందికి నాకు అర్థమైనంతలో మన మన ఎవ్వరికి కూడా స్టాక్ కాన్షియస్నెస్ ఉండదు ఎందుకంటే బికాస్ విఆర్ నాట్ క్రేయస్నెస్ ఇన్ స్టాక్ మార్కెట్ కానీ మరొకరికి మరొకరికే చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టాక్ మార్కెట్ నామరూపాలు ఇవి అనిర్వచనీయములు సగం రియల్ సగం అన్యల్ అంటారా లేకపోతే అన్యల్ అంటారా మీరు బికాస్ యునిమర్లీన్స్ ఏ మేరకు మీరు నామరూప కాన్షియస్నెస్ కలిగి ఉంటారో ఆ మేరకు మాత్రమే అది సత్యములుగా మీకు భాషిస్తున్నాయి తప్ప అంటే అర్థం ఏమిటి అజ్ఞానాన్ని బట్టి సత్యములుగా భావిస్తున్నాయి తప్ప స్వతహాగా వాటికి ఇంట్రెన్సిగా కొంత వాల్యూ కొంత వ్యాలిడిటీ కొంత రియాలిటీ ఉందనేటువంటి ఆర్గ్యుమెంట్ చాలా తప్పదు శాస్త్ర దృష్ట్యా ఎదురు కారణం కాదు అయినా మరి పెద్దలు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ని చెప్తూ ఉంటారు తర్వాత దీంట్లో కొంత పాలిటిక్స్ ఉంటున్నారు అంటే మీరు ఇలాగ ఓపెన్ గా చెప్పేశారనుకోండి మీరు పది మందిని పెట్టుకుని ఏదైనా ప్రాజెక్టు నడిపిస్తున్నారనుకోండి ఈ రకంగా మాట్లాడారు అనుకోండి అంటే అది ఏం చెయ్యాలి అలా ఓపెన్ గా చెప్పకూడదు కానివ్వండి అంతా అంతా రుణవంతుడే అంతా దేవుడే నాన్న రూపాయలు కూడా దేవుడే అని అలాగేదో మసిపుసి మారే చేసినట్టుగా అలాగే జనాల్ని కొంతెంపో మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది లైక్ ఆర్గనైజేషన్ ఉండాలి యు నీడ్ అ ఫ్యూ విక్టిమ్స్ టు రన్ ఆన్ ఆర్గనైజేషన్ అంటే కొన్ని విక్టిమ్స్ ఉండాలి ఎందుకంటే ఆర్గనైజేషన్ ఉండాలి అందుకోసం ఆ విక్టిమ్స్ ని నెలకొట్టుకోవడం కోసం అని మీరు జగత్తులో కూడా కొంత రియాలిటీ ఉంటుంది మనమేమో జగత్తును నెగెటివ్‌గా తె ఈ కృష్ణమను సందీసు వళ్ళు పెట్టుకుపోతున్నారు అని ఏదో ఒక బాధ్యత తీసుకొచ్చి క్రిస్టియన్ మిషనరీస్ పెట్టుబడిపోవడానికి వేదాంతం కారణం అవుతుందా క్రిస్టియన్ మిషనరీస్ పెట్టుకు వెళ్ళిపోవడానికి మనం కొంతమందిని చేసినటువంటి తప్పుడు ట్రీట్మెంట్ కారణం అవుతుంది తప్ప వేదాంతం కారణం కాదు కాబట్టి మీరు వేదాంతాన్ని డిస్టర్బ్ చేయనక్కర్లేదు మీరు వెళ్ళి అందరినీ సమభావంతో ఇటువంటి కాబట్టివంటి ఆర్టిఫిషియల్ ఆర్గ్యుమెంట్స్ ని టేకప్ చేసుకుని నామరూపాలకి హాఫ్ వ్యాలిడిటీ హాఫ్ రియల్ హాఫ్ అన్ రియల్ అనితో పెట్టుకుని ఆ విధంగా కొంతమందిని అలాగా మెయింటైన్ చేస్తూ ఒక స్క్రీముని ప్రవాహాన్ని మెయింటైన్ చేస్తూ అండ్ దెన్ యూ ఎ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ నామరూపాస్ ఇదంతా కూడా ప్రపంచంలో ఇవన్నీ నడుస్తూ ఇంత ఓపెన్ గా మాట్లాడేవాడు మీకు ఎవరు కనబడ్డాయి నేను ఎందుకునో మరి ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఏమిటో నాకే అర్థం కాదు ఈ ప్రారంభమైన సో దీంట్లో ఈ ఇన్స్టిట్యూస్ అనేవి ఉంటాయి అంచేతనే నేను ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చేయలేకపోయాను వాటంతటా అది ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటి రెండు అనుకోని విధంగా స్టార్ట్ అయినా అవి నా కర్ణాటక నడుస్తూ అలాగే ఏదో ప్రారంభం వల్ల స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రారంభమే వాటిని నడిపిస్తూ ఉందన్నట్టుగానే ఉంది తప్ప నేను పనిగట్టుకు నడిపింది ఏమీ లేదనే పరిస్థితి అంతేకాకుండా ఏ ఆర్గనైజేషన్ దీంట్లో ఇప్పుడు దీంట్లో ఇంకో పెంచి ఉంది ఏదైనా ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి దాంట్లో మీరు యు ఆర్ పార్ట్ ఆఫ్ ది కోటరీ అనుకోండి అంటే ఆర్గనైజేషన్ ఫిలాసఫీ తోటి ఫుల్ గా ఐడెంటిఫై అయి ఉంటాను సపోజ్ యూ ఆర్ ఔట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ యూ కమ్ ఔట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దెన్ యూ బికమ్ యూనిక్ ఆర్ అపోజ్ ఫిలాసఫీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సపోజ్ యూ ఆర్ ఇన్సైడర్ do not look at yourself as an insider because you do not identify with the కోటర్ You do not look at yourself as the outsider. Because you do not oppose anything. Outsider mm -hmm. of all, it is opposed to you. Oppose. Mm -hmm. If you want you all, you don't have to say anything. There is no category. They are neither insiders nor outsiders, but they are called a fringe insiders. Mm -hmm. And they mm -hmm. are called fringe insiders. In philosophy, there is also something else. In the environment relations, in the organizational structures, ఫ్రీన్ సైడ్ అంట అండ్ పెద్దలు చెప్పేటువంటి సలహా ఏమిటంటే మీరు ఏదైనా ఆర్గనైజేషన్ తోటి మీరు సంబంధం పెట్టుకోదుకుంటే ఏదైనా ఒక పర్పస్ కోసం విద్యాభ్యాసం కోసము అయితే ఏదైనా మంచి పని చేయడం కోసము గుడ్ కాజ్ మీరు ఆర్గనైజేషన్ తో సంబంధం పెట్టుకుంటే బీఎ ఫ్రీ ఎన్ సైడర్ డోంట్ బిఎన్ డోంట్ బిఎన్ సైడర్ be a fringe outsider i am mean, a dualist this and a right view and i am there we missided i pay it ankonde you are an identified that you can never know the group outsider line also you cannot know it because you will be opposing you the particular organization you always look at your self as an outsider with reference to an organization that is also namarupa ఫ్రి సైటర్స్ ఉంటారు వీళ్ళకి నామరూప సంబంధం వెరీ ఫండి అలాగే అలాగే ఉండవలసినది అలా ఉండాలి అని ఒక ఫిలాసఫర్స్ అందరూ కూడా అలాగే ఎన్ని అంశాలు దీంట్లో ఎవరున్నాయ్ కర్మకర్తృ ప్రయోగా ఆత్మైవా కాబట్టి వ్యాక్రియత అనేది కర్మకర్తృ ప్రయోగం అంటే కర్మకర్తృ ప్రయోగాలన్నీ కూడా కర్మని ప్రయోగాలలాగే ఉంటాయి ఎందుకంటే కర్మకర్తృ ప్రయోగాలకి కూడా వాడిని మహర్షి ఎక్కుని విధించాడు ఎక్కనే ప్రత్యయం కర్మని ప్రయోగంలో ఎక్కు వస్తుంది సార్వధాతకే ఎక్ అని సూత్రం అని గుర్తు నాకు ఆ సర్వధాతల కారణాల్లో ఎక్కనే ప్రత్యేకం వస్తుంది కర్మకర్తృ ప్రయోగం అనేది కర్మని ప్రయోగాలు యథా కర్మని తధైవ కర్మకర్తది అని ఒక అతిదేశం చేసి ఆయన అదే ఎక్కను విధించినట్టుగా ఏదో సూత్రం కాబట్టి ఆ ప్రయోగము కర్మని ప్రయోగంలాగా ఉంటుంది కర్మకర్తృ ప్రయోగం కర్మని ప్రయోగంలాగా కర్మ ప్రయోగమే కర్మ ప్రయోగంలాగా ఉంటుంది కర్మకర్తృ ప్రయోగం కాబట్టి ఇక్కడ ఎక్కువ కర్మ హేతు కర్తీ అనే సూత్రం ఏదో ఉంది అలాగే అలాగంటే కర్మకర్తృ ప్రయోగే చ అంటే సంథింగ్ లైక్ చెప్త సూత్రం ఒకటి అంటే సార్వధాతుకే ఎంకని చెప్పి చిన్న చా పెట్టి చేస్తాను అన్నమాట అటువంటి ప్రయోగంలో కూడా సార్వధాతుకల కాలంలో ఎక్కొస్తుంది ఇది లంగం సార్వధాతుల కాలం అందుకోసం ఎక్కొచ్చు అక్ అని అలా వినపీయాలి అక్రియత అన్నది లగ్నం ఈ ఉపసంధి అది అవ్యక్తముగా ఉన్నది అంటే ఇంద్రియ గోచరము కానిది ఇప్పుడు ఇంద్రియ గోచరమయ్యే స్థితిని చేరుకున్నది బయట ఎలిమెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు తనంత తానుగా చేరుకున్నది అన్నము ఉడుకుతా అన్నది కర్మకర్తల ప్రయోగానికి చక్కటి దృష్టి అన్నము తనంత తానే ఉడుకుతుంది మీరేమీ ధనమిది కూర్చొని మీరేమీ ఉడికి తానే ఉడుకుతుంది కదా కాబట్టి ఉడికేది ఎవరు అన్నము ఉడికించేది ఎవరు అన్నమే కాబట్టి కర్మకర్త అదే అవుతుంది అని కట్టెలు విరుగు కారణ అన్న చోట అలాంటి దృష్టి అవే విరిగిపోతున్నాయి ఒకప్పుడు అలా కూడా వస్తున్నాయి కట్టెలు విరుగుతున్నది అన్నప్పుడు ఏదో గాలితో లేనిపో కట్టెలు విరిగిపోతున్నాయనుకోండి ఆ గాలి అనే అంశాన్ని మీరు పక్కన పెట్టినట్లయితే అవే విరిగిపోతున్నాయని చెప్పి కర్మకర్త మనిషికి కాబట్టి నామరూపముల తేడా విశేషమైతే తేడా అవధారణ అంటే నిశ్చయంగా తెలియడం అంతవరకు మర్యాద అంటే అంతవరకు కాబట్టి అమర్యాద అంటే పర్యంతం అని అర్థం మర్యాద శబ్దానికి పర్యంతం మర్యాద అంటే తెలుగులో మర్యాద కాదు అంతవరకు అని అర్థం సంస్కృతంలో మర్యాదకి తెలుగు మర్యాదకి అసలు సంబంధమే తెలుగులో అలాంటి అర్థం వచ్చింది ముఖాడు కర్యాకులలో అర్థాలు బాగుంటాయి కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నారు ఆత్మైవం వ్యాక్రియత అంటున్నారు ఆత్మయే నామరూపముల విశేషము తెలిసేటం ఇంటి వరకు వ్యాకరణములు చేయండి ఆత్మయ్య అంటే ఆ నిద్రలో ్రహ్మంత ఆత్మలోకి వచ్చేసాడప్పుడే నిద్రలు వేసే దృష్టి సృష్టి వాళ్ళు నిద్రలు వేస్తూనే మీకు ఓ వీడు బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు అని అనిపించింది నామరూపాలు అర్పించాయి అంటే ఆ నామరూపములు అవ్యాసరతముగా మీ హృదయం లోపల ఉన్నాయన్నమాట అవి పర్వతీయుడు నా భార్య అని అంటే ఆ నామరూపాలు హృదయంలో అవ్యాకృతంగా ఉన్నాయి కానీ పడుకోబోయేప్పుడు ఆ అభిప్రాయంతో పడుతుంటాడు కాబట్టి తెలివి వస్తూనే అదే అభిప్రాయం ప్రకటమవుతుంది కాబట్టి ఇక్కడ ఈ భార్య అనేది భార్య పుత్రులు ఇల్లు వాటిల్లి డబ్బు ఇవన్నీ ఉన్నాయి కదా ఇదంతా సంసారం అంటే మీకు తెలియకుండా దీంట్లో ఈ సంసారంలో కాన్షియస్ ఎలిమెంట్స్ అన్కాన్షియస్ ఎలిమెంట్స్ ఉంటాయి కాన్షియస్ ఎలిమెంట్స్ ఏమిటి పిల్లలు నా ఇల్లు నా వాకి నా పుత్రులు సంతానము నా ఉద్యోగము నా కెరీరు నా బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కాన్షియస్ ఎలిమెంట్స్ ఏమండీ అన్కాన్షియస్ ఎలిమెంట్స్ ఎవరితో తెలుసు పృథివీ ఆకాశము తర్వాత హైదరాబాద్ మహానగరము రోడ్లు జనం ఇవన్నీ అన్కాన్షియస్ ఎలిమెంట్స్ అన్కాన్షియస్ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఎలిమెంట్స్ నాట్ అన్కాన్షియస్ సారీ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఇప్పుడు మీరు సినిమాలో వాడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే హీరో హీరోయిన్ డాన్స్ చేస్తున్నారనుకోండి అలాగే ఇంటర్వ్యూసెస్ లో చేస్తున్నారనుకోండి హీరోయిన్ చూపించినప్పుడు హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ లో డల్ గా గడప హీరోయిన్ చూపించినప్పుడు హీరో బ్యాక్గ్రౌండ్ లో డల్ గా గడపతాయి దాన్ని హాఫ్ సెమై సెమై కాన్షియస్ ఆర్ ఆర్ బ్యాక్ కాన్షియస్ అంటారు అలాగా ఇప్పుడు పొగలు చంద్రుడు బ్యాక్గ్రౌండ్ లో డల్ గా కనబడతాడు అలాగా అలాగా మీకు ఈ నా ఇల్లు నాటిని నా భార్య నా పుత్రులు నా శరీరు నా ఇల్లు నా నేను పురుషుడిని నేను శని నా మతం నా పొలం నా వర్గం ఇదంతా యూఆర్ పర్టికులర్లీ కాన్షియస్ ఆఫ్ ఆఫ్ దట్ ఈస్ ది ఎలిమెంట్ దోస్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది కర్సన్ ఆరిటీ ఇదిలో బాగా ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా బలంగా మీరు ప్రకటమవుతూ ఉంటాయి కానీ మీరు యు ఆర్ కాన్షియస్ అఫ్ వెరీ స్ట్రాంగ్లీ బ్యాక్గ్రౌండ్ లో ఇది పృథివీ ఇది ఇది హైదరాబాద్ సిటీ వీళ్ళందరూ జనం ట్రాఫిక్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ లో ఉంటాయి రెండు కూడా మీకు అభ్యాసం పంపించే వచ్చే రెండు కూడా బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఎలిమెంట్స్ అండ్ కాన్షియస్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా అవ్యాకృతావస్థలో ఉంటాయి ఆత్మస్వరూపం నుండే ఉంటాయి మీకు ప్రకటమైనప్పుడు ఆత్మస్వరూపమే ఈ అవ్యాకృతం వల్ల వ్యక్తి భావాన్ని పొందుతుంది సేమ్ ఆత్మ దాని ఎందు ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ అలా ప్రకటమవుతూ ఉంటుంది పొటెన్షియల్కే అజ్ఞానం అనే కాదు అదే సూక్ష్మకే ఆత్మ ఎప్పుడు ప్రకటన సూక్ష్మ శరీరం ద్వారా మాత్రమే ప్రకటము సూక్ష్మ శరీరము కనుక అందుబాటులో లేకుంటే ఆత్మ ప్రకటము కాదు సూర్యకాంతి అట్మాస్ఫియర్ లో రిఫ్లెక్ట్ మీకు అనుభవానికి వస్తుంది ఒకవేళ అట్మాస్ఫియర్ కనుక లేకపోతే మీ చుట్టూ ప్రకాశమే ఉండదు చీకటిగానే ఉంటుంది అట్మాస్ఫియర్ ఉండ ఏదో ఒక అట్మాస్ఫియర్ ఉండాలి ఏదో రకమైన అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ప్రకాశం అనేది అనుభవానికి వస్తుంది కాబట్టి ఆత్మ ఏదో ఒక కాన్షియస్నెస్ ద్వారా మాత్రమే అనుభవానికి వస్తుంది ఏ కాన్షియస్నెస్ లేదనుకోండి ఆత్మ అనుభవానికి రాదు నిద్రలో మీకు ఫలానా నేను అనే అనుభవం ఉండదు దానికి కారణం ఏమిటంటే ఆ కాన్షియస్నెస్ నామరూప కాన్షియస్నెస్ కంప్లీట్ గా విలీనం అయిపోయి ఉంటుంది కాబట్టి ఫలానా నేను అనే అనుభవం లేకుండా నిద్రపోతూ ఉంటారు కాబట్టి ఆత్మ దానిని ఆవరించి ఉండేటువంటి కాన్షియస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవ్యాకృతంగా ఉన్న కాన్షియస్ ఎలిమెంట్స్ పర్టికులర్లీ కాన్షియస్ ఎలిమెంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఎలిమెంట్స్ అన్ని కూడా అవ్యాకృతంగా ఉంటాయి అవి వ్యాకరణం చెందినప్పుడు వాటి ద్వారా ఆ ఆత్మ ప్రకటమవుతూ ఉంటుంది ఆత్మయే ప్రకటమవుతుంది ఆత్మ ఇవ ఎంతవరకు నామరూప విశేష అవధారణ పర్యంతం వ్యక్తి భాగం ఆపద్యత దీన్ని బట్టి వచ్చే ప్రాక్టికల్ ఇండికేషన్స్ చాలా లోతుగా ఉంటాయి అంటే ఈ సంసారం అనేది మీరు ఏ సంసారంలో మీరు ఒక వ్యక్తిగా జీవిస్తున్నారో ఆ సంసారాన్ని మీరే సృష్టించుకుంటారు అది మీరే మీ నుండే మీరు ఇప్పుడు నిన్న రాత్రి పడుకోబోయే ముందు నాకు కావలసిన ప్రియమైన వ్యక్తి పోయాడు అని దుఃఖం ఇస్తూ దుఃఖిస్తూ అలిసి పడుకున్నాడు అనుకోండి ఉన్నాడు పొద్దున్న లేవగానే ముందు కొద్దిగా ఒకటి రెండు పనులు పుట్టాక మళ్ళీ దుఃఖం ప్రారంభం ఆ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది మీరే ప్రయత్నించుకుంటారు నేనుండే ప్రయత్నించుకుంటా కాబట్టి మీకు దుఃఖాన్ని ఇచ్చేది ఎలిమెంట్స్ ఏమోకుండా ఉంటాయి ప్రారంధము ఇత్యాది ఎలిమెంట్స్ ఉంటాయి ఆ ఎలిమెంట్స్ కూడా బయట ఉండే కాంటెక్ట్ వరకే కనుక వస్తాయి తప్ప దుఃఖ అనుభవాన్ని కావాలంటే మీనే మీరే ప్రకటించాలి బయట ఉండే కానుక బయట ఉండే ఎలిమెంట్స్ ఏంటి ఇప్పుడు వర్షం పడితే కంకురిస్తుంది వర్షము నిమిత్తమే ఉపాదానము వర్షం కాదు అంకురములో ఉన్న బీజ ఆ వృత్తంలో ఉండే బీజశక్తియే ఉపాదానం కాబట్టి మీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖ బీజం ఏదైతే దాని వలననే మీకు దుఃఖం ప్రకటవుతుంది మరి బాహ్య పరిస్థితులు ప్రారంభ కర్మాధీనంగా నిర్మాణం అవుతాయి కదా వాటి మాట ఏమిటంటే ప్రారంభ కర్మాధీనంగా అవి నిర్మాణం అవుతాయి అలా నిమిత్తంగా ఉంటాయి విత్తు అనుకూరించడానికి వర్షం నిమిత్తమైనట్లుగా ఆ బాహ్య పరిస్థితులు నిమిత్తం అవుతూ ఉంటాయి ఆ దుఃఖ బీజం మటుకు మీలోనే ఉంటుంది అంచేతనే మీలో దుఃఖ బీజం లేదనుకోండి బాహ్య ఈవెంట్ వల్ల మీరు దుఃఖాన్ని పొందరు ఎవరు పోయారనుకోండి లో వంద మంది పోయారని చదువుతారు మీకు దుఃఖం కలగదు ఎందుకని దుఃఖ బీజం మీ ఎందు లేదు కనుక ఎవరో కావలసిన వాడికి ఎవరికో చేయో కాలం విరిగిందంటే ఎందుకంటే దుఃఖ బీజము మీ ఎందు ఉన్నది కనుక కాబట్టి బయట ఉండే ఈవెంట్ ఇది శ్వాస ప్రారంభ కాలము దేశము ఇలాగే కాలా నిమిత్తాలు ఉంటాయి అనేకానేక నిమిత్తాలుంటాయి ఈ ప్రపంచంలో ప్రతిది మిగతా ప్రతిదాని వల్ల అవుతూ ఉంటుంది ఒక పని అయింది అంటే దేర్ ఆర్ మిలియన్ కాసెస్ ఫర్ దాట్ అవన్నీ నిలుస్తాము ఫండమెంటల్లీ దుఃఖ బీజము కానీ సుఖ బీజము కానీ నామరూప బీజముగా మీ సూక్ష్మ శరీరంలో ఉండి ఆత్మ చైతన్యము వాటి రూపముగా ప్రకటమవుతోంది ఉండనే ఈ విషయాన్ని కనుక మీరు బాగా మనస్సును తెచ్చుకున్నారనుకోండి దుఃఖబీజము నా హృదయములందరి అజ్ఞానము నుండి వస్తోంది అది అజ్ఞానమే దుఃఖ బీజము మనస్తే దుఃఖ బీజము మనస్సులోనే ఉండే దుఃఖానికి బీజము అని తెలుసుకున్నాడు అనుకోండి వెంటనే దుఃఖాన్ని ప్రకటించడం మానేస్తాను ఇప్పుడు ఒకడు ఉంటాడు వాడికి ఆత్మవిశ్వాసం ఉండదు సెల్ఫ్ డౌట్ లో బతుకుతూ ఉంటాడు అంచేత జీవితంలో పైకి రాలేదు అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి కూడా జీవితంలో పైకి రాలేదు కారణం ఏమిటంటే మరొకడు వీడి గంట తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాడు ముందుకు దూసుకుపోతూ ఉంటాడు కారణం బాహ్య పరిస్థితులు కాదు బాహ్య పరిస్థితులు వాడికి వీడికి సమానమే కారణం ఏమిటంటే వీడికి సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ డౌట్ అంచేతనే వాడు అలాగే ఉండిపోతాడు సెల్ఫ్ డౌట్ ఈ సెల్ఫ్ డౌట్ అన్నది వీడు సూక్ష్మ శరీరంలో బిజ రూపంగా ఉంటుంది ఆత్మదాని రూపంగానే ప్రకటన కాబట్టి సెల్ఫ్ డౌట్ లోనే ఉండిపోతాడు ఇంకొకటి సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళిపోతాడు రెండు వేల పద్నాలుగు టైంలో చాలా మంది అంకే అడ్వాణి గారు మొదలైన పెద్దలందరూ కూడా ఈ సెల్ఫ్ డౌట్ లో పడ్డారు ఈ నరేంద్ర మోడీ గారిని ఆయన వాళ్ళ నరేంద్ర మోడీ అంటే వ్యతిరేకమైన ఆ సంగతి ఆయనకి తెలుసు వీళ్ళకి లైక్ హిమ్ కానీ నరేంద్ర మోడీ హీ రిప్రజెంట్ సమ్ కమ్యూనలిజం కాబట్టి టాపిక్ ఆఫ్ డిస్కషన్ అంటే ఎలక్షన్ లో ప్రచార అంశము కమ్యూనలిజం అవ్వకూడదు ప్రచార అంశము కరప్షన్ అవినీతి అవ్వాలి అవినీతి ప్రచారంగా పెట్టుకుని మనం ఎలక్షన్ నడిపిస్తే అప్పుడున్న పార్టీ అవినీతి పార్టీ కాబట్టి దాన్ని పడగొట్టి మనం పవర్లోకి రాగలుగుతాము నరేంద్ర మోడీ గారిని పెట్టినట్లయితే అవినీతి అనే అంశం వెనక్కిపోయి కమ్యూనిలిజం అనే అంశం ముందుకు అని సెల్ఫ్ డౌట్ అంటారు కాబట్టి ది ఇష్యూస్ గెట్ రివర్స్ and therefore we are giving an advantage to the wrong party ani vella sandeham vella selvadovu tarme nidendra modi garu emu unnaru ante we selvadovu has no basis at all people want a clean government clean governance i will promise them that and i will win the election ayina calculation ayina enta calculation ante 2014 election avadaniki mundu 1.25 billion indians lo gaani అలాగే ఇండియన్ ఎలక్షన్స్ ని వాచ్ చేసేటువంటి బిలియన్ పీపుల్ అవుట్ సైడ్ ది కంట్రీ కానీ మొత్తం మొత్తం కలిపి నియర్లీ టూ బిలియన్ పీపుల్స్ లో ఒక్కడు మాత్రమే అబ్సల్యూట్ మెజారిటీతో నెగ్గుతాము అనే ధైర్యం కలిగిన వాడు ఒక్కడే ఉండేవాడు ఆ ఒక్కడే నరేంద్ర మోడీ ఆయనకి డౌట్ అన్నది అసలు లేనే లేదు అబ్సల్యూట్ మెజారిటీ ఎన్డీఏకి మెజారిటీ వస్తే చాలు అంటే నో We will అప్సల్ మెజార్టీ బీజేపీ అప్సం సింగిల్ పార్టీ రూల్ అన్ఇమాజిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది ప్రారంభాన్ని బట్టి రాదు హృదయం అంటే వస్తుంది సెల్ఫ్ డౌట్ ప్రారంభాన్ని బట్టి రాదు హృదయం అంటూ వస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రం విత్ నేను డైకిస్తే అని తెలుసుకొని ఉంటాను బట్ ద పాయింట్ ఈజ్ the world in which you are living you are creating it out of yourself ye satya mein jab apko guth pata ro ye jintan lo bappa parvat banochastu you have friends and brothers you are creating the friends and foes so you are self creating you are the self నిద్రలు వేస్తూనే వాడు శత్రువు మిత్రులు అని లేస్తాం మనం యూ క్యాన్ స్టాప్ క్రియేటింగ్ దిస్ శత్రు మిత్ర ఇట్ ఈ సమ్ ఫ్రమ్ యూ ఇట్ ఈస్ నథింగ్ డూట్ సైడ్ నిద్రలు వేస్తూనే ఇది సుఖము అది దుఃఖము అనే ఔట్ సైడ్ సుఖ దుఃఖాలు ఉన్నాయనే అజ్ఞానంతో మీరు నిద్రలేవ్వడం మానేసి సుఖ దుఃఖాలని మనమే ప్రోజెక్ట్ చేస్తున్నాము అని మీరు తెలుసుకోండి స్టాప్ ప్రోజెక్టింగ్ దుఃఖ చాలా దుఃఖాన్ని ప్రాజెక్ట్ చేయటం మానేసేయండి సుఖం కూడా ప్రాజెక్ట్ అవ్వదు అప్పుడు సుఖ దుఃఖంలో అతీతమైన ఆనంద స్వరూపుడుగా నిలిచి ఈ ద్వంద్వాలని మీరు ప్రాజెక్ట్ చేయటం మానేయవచ్చు కొంతమంది నాకు అవమానం అయిపోయిందని చాలా తేలిగ్గా ప్రాజెక్ట్ చేసుకుని సఫర్ ఉంటారు కొంతమంది వచ్చి మీద పడి కూడా ఆ ఫోన్లో ఏదో కాలక్షన్ ఏదో చేసేవాడు వాడు తెలుసు తెలుసు చేసేవాడు క్షేమింగ్ కొంతమంది అలా ఉంటారు చాలా పెద్ద మనసుతో ఉంటారు వాళ్ళు ఈ మాన అవమానములనే ద్వంద్వానికి అతీతమైనటువంటి స్థితిలో ఉండిపోతారు ఎవరైనా తిట్టాడనుకోండి ఆ మొహం ఏ తిట్టేదని వాడు దింపుతారు కాబట్టి వాడు మాన స్థుతి నిందలకుతి ఇంకెవడైనా పొగిదేటనుకోండి ఈ పవర్తనలో ఇలాగే ఉంటాయి వాటి గురించి పెద్ద పట్టి ఒకరి నేర్చక బుధంలో పండవస్ నేర్చక వాడు నిందా స్థుతులకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటాయి కాబట్టి నిందా స్థుతి ఎవరు సృష్టిస్తున్నారు మీరే సృష్టిస్తున్నారు మానవ మీరే సృష్టిస్తున్నారు అయితే మరి మేము మానే మానే క్యాస్ట్ క్రీడ్ రేస్ ఇవన్నీ కూడా మీరే సృష్టించుకుంటున్నారు యూ క్షణంలో మీరు మానేయొచ్చు మానేస్తే ఏమవుతుందనుకుంటున్నారో తెలుసిన ప్రేరం క్షణం సార్ నా దగ్గరికి వెళ్ళో ఈ యంగ్ పీపుల్ వచ్చి సహాయం చేయమంటాను నేను ఇంకా సహాయం చేయడం కాదు రానుకో నువ్వు నీకు సహాయం చేస్తున్న పైకి రా అని చెప్తాను అంటే నేను ఏదో ఒక అందుకు వచ్చాను అది ఇవ్వడం వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ యూ విల్ గెట్ ఇట్ డోంట్ టెల్ దట్ ఐ హెవ్ టు హెల్ప్ యూ డోంట్ ఆస్ మీ టు హెల్ప్ యు హెల్ప్ యువర్ సర్ ట్ ఐ హెల్ప్ ఐ కెన్ ఓన్లీ హెల్ప్ యూ టు హెల్ప్ యువర్ సార్ ఈ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నేను అది హెల్ప్ చేసినట్టు అవుతుంది తప్ప నువ్వు కంప్లీట్ గా నా మీద డిపెండ్ అయ్యేది అది హెల్ప్ కాదండి అలాగంటే హెల్ప్ అసలు హెల్పే కాదు జన్ గట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అపరాధీన తొద్దు నీవు ఆత్మస్వరూపుడు నీకు ఫుల్ పొటెన్షియల్ ఉంది అని నేను చెప్తూ ఉంటా కాబట్టి ఎన్ని అంశాలు దీంట్లో ఉన్నాయో కాబట్టి మీరే ఒక సంసారాన్ని ప్రతిరోజూ సృష్టించుకుంటూ ఉంటారు సామర్థ్యాత్ ఆక్షిత నియంత్రు కతృ సాధన క్రియానిమిత్తం ఏమైనా నామరూప విశేషాలను స్పష్టంగా వ్యాకరణం అయ్యేది అంటే నామరూప వ్యాకరణ సామర్థ్యాన్ని బట్టి అంటే ఏంటి నామరూపాల వ్యాకరణం అయ్యేవి అంటే వాటిల్లో కొన్ని అనుకూలము కొన్ని ప్రతికూలము అయితాయి ఏది అనుకూలమో దానిని పొందాలనే రాగముంటుంది ఏది ప్రతికూలమో దానిని దూరం పెట్టాలనే ద్వేషం ఉంటుంది ఈ రాగ ద్వేషాల కారణంగా క్రియను చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది క్రియ చెయ్యాలంటే వీడు కట్ట ఉండాలి కారకములన్నీ అవసరమవుతాయి ఈ మొత్తం వ్యవస్థ అంతని నేను నియంత్రించేవాడను అనే ఒక అభిమానం ఉంటుంది ఇవన్నీ కూడా ఆ నామరూప విశేషములను బట్టి వచ్చేస్తాయి అది కానీ ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయండి ఇంత సామర్థ్యం ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే నామరూపాల నుంచే వచ్చింది నా ఇప్పుడు క్యాస్ట్ కాన్షస్ ఉన్నాడనుకోండి ఓ క్యాస్ట్ మీద రాగము ఇంకో క్యాస్ట్ మీద ద్వేషం వచ్చేస్తుంది రాగం ఉన్న క్యాస్ట్ ప్రమోట్ చేయడానికి ఏదో పని మొదలు పెడతాడు గ్లేషన్ క్యాష్ ని డెనౌన్స్ చేయడానికి మరో పని మొదలు పెడతాడు దీనివల్ల లేని సమస్యల్లో ఇరుక్కుంటాడు ఆ సమస్యలను బయటపడడం కోసం ఏదో చేస్తూ ఉంటాడు మొత్తం సంసారం అంతా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉత్తుక్తి నామరూపాలు వ్యాకరణమయ్యాయి అని మీరు అనుకోద్దు చిన్నపిల్లల భూమాలాటలో నామరూపాలు వస్తాయి ఓ పవన్ ఉంటాయి కోత సముద్ర తీరానికి వెళ్లి ఆ ఇసుక తోటి తడి ఇసుకతోటి ఏవో కొన్ని బొమ్మలో తయారు ఓ వేరు వస్తే అవన్నీ పోతాయి చూసే నామరూపాలు అలాంటివి కనుక్కున్నావు అలాంటిది అనుకోకండి ఈ నామరూపములు ఎంత గిట్టం అంటే వాటికి ఒక పెద్ద శక్తి ఉన్నది ఆ శక్తి తోటి అవేం చేస్తాయంటే ఆ క్షిప్తాలు లాపొస్తాయి వీటన్నిటి నామరూపాలు ఈ మొత్తం సంసారాన్ని అంతనే లాక్కొస్తాయి దేని లాక్కొస్తాయి నియంత్రణను కారణములు సాధనములను క్రియలను వీటన్నింటినీ కూడా లాపొస్తాయి కారణము లేకుండా కావ్యము పుట్టుట అసంభవము అనే సామర్థ్యమును బట్టి కారణం లేకుండా కావ్యం పుట్టదు కారణము నామరూపాలు ఆ కారణాన్ని బట్టి కావ్యం పుట్టేస్తుంది ఆ సామర్థ్యమును బట్టి ప్రేరకుడు కర్త సాధనములు క్రియ అను హేతువులతో మూడి అవన్నీ కూడా నామరూపాలను బట్టి వచ్చేస్తాయి అంతటి సామర్థ్యము ఆ ప్రాజక్షన్ లో ఆ వ్యాకరణమునందు గలదు అనే అనురూపాలనే వివరించుకున్నాడు అవ్యాకృత శబ్దస్ నియంత్రాయుక్త జగత్వాతత్వానికి ప్రభావం అంటే ఏంటి ఈ జగత్తు ఈ రకంగా ప్రకటనైనది అంటే దాన్ని ప్రేరేపించిన ఈశ్వరుడు ఒకడు గలడు లేకపోతే ఈ పన్నిని వాడు ప్రేరేపిస్తే నేను చేశాను అని ఒక ప్రేరకుని తెచ్చుకుంటాడు ఆ కర్మ నన్ను ఈ పని చేయించాడు వాడు అని పెట్టుకుంటాడు తాను కర్త అని పెట్టుకుంటాడు ఇవన్నీ కూడా నామరూప విశేషాలతో పాటు ఇవన్నీ వస్తాయి అసౌనామేటీవనాం నామమాత్రం వ్యపదిశతీ అసౌనామా అన్నదానికి తెలుగు అనువాదం చెప్పంటారా ఫలానా పేరు ఫలానాన్ని సర్వనామం పెట్టేందుకు రాముడో కృష్ణుడో ఏదో పేరు పెట్టండి అంటే ఒళ్ళే సర్వనామం పెట్టామంటే పర్టికులర్ పేరు చెప్పలేదు ఏ పేరుకైనా వర్తిస్తున్నారు అవిశేష అభిమానం ఫలానావాడు అంటే ఎవరు ఎవరైనా కావచ్చు దాన్ని అవిశేషాభిధానము అంటారు ఈ ఏడాన్ని స్పష్టంగా చెప్పని సర్వనామముతో నిర్దేశము దానివల్ల ఏమవుతుందంటే వృత్తి నామమును మాత్రమే చెప్తుంది పేరు అని మాత్రమే చెప్తుంది అంటే ఫలానా అది ఏవితో చెప్పదు కాబట్టి ఏదైనా అవచ్చు నామము ఓకే కాదండి నేను పేరు ఎలా ఉంటుందో పేరు పెట్టి చెప్పండి అంటే చెప్తున్నారు దేవదత్తు అసౌ నామీరో దేవదత్తుడనో యజ్ఞదత్తుడనో ఏదో పేరు పెట్టండి ఆ దేవదత్త నామహ ఆ దేవదత్త శబ్దం దగ్గర అసౌ ఇదం లేదా అధ శబ్దం అధహ నామ అని పెట్టుకోండి లేదండి దేవదత్తుడు కాదండి యజ్ఞదత్తుడో సరే యజ్ఞదత్తుడనే పెట్టు యజ్ఞదత్త ఆ యజ్ఞదత్త అన్న తోట ఏం పెడతావు అదహ అని అలా పెట్టి దానికి అసౌనామ అని సమాసం చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక పేరు ఫలానా పేరు గలవాడు ఈ ఫలానా అన్నది చక్కటి పదం అంటే నిర్దేశం చేయకుండగా సర్వనామంతో పెట్టేసేసి అన్నింటికీ కవర్ చేసుకునేట్లా ఉపయోగపడతాం తిత్వకృష్ణాదీనాశేష గలవాడు ఫలానా రూపము గలవాడు మళ్ళీ ఇదంటే కూడా ఫలానా ఫలానా రూపము గలవాడు అంటే బ్లాక్ మ్యానా వైట్ మ్యానా బ్రౌన్ మ్యానా యెల్లో మ్యానా పురుషుడా స్త్రీయా అంటే ఏదైనా వచ్చాయా తెలుపు అవచ్చు శుక్లా కృష్ణ నలుపవచ్చు ఆది శుద్ధించి ఇంకా ఏదైనా ఉంటే అవి కూడా తీసుకోండి ఫలానా రూప ఫలానా విశేషం అని ఆ తేడా సామాన్యకారంగా చెప్పిందే తప్ప పర్టుకులర్ నిర్దేశం చేయలేదు అలాగే చెప్పాడు అసలు కాదు పర్టుకులర్ చేసి చెప్పండి మీరు ఇదం కృష్ణం రూప ఐదం ఈ రూపము గలది ఐదు ఫలానా రూపము ఫలానా రూపంలో శుక్లం పెట్టండి అయితే ఫలానా రూపంలో కృష్ణం పెట్టండి అఫరానా ఇదం మే పెని ఇదం రూపా శుక్లం ఎత్ స ఇదం రూప అక్కడ ఇదం శబ్దానికి శుక్లమర్థం కృష్ణం రూప అక్కడ ఇదం శబ్దానికి తదిదమవ్యాకృత వస్తున్న కాలే నా హిరగన్ గుడు గారు అప్పుడు అలా నామరూప వ్యాకరణం అయినది అప్పుడైందే ఇప్పుడు ఉంటుంది ప్రతిది అప్పుడైంది ఇప్పుడు అంతేకానే ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అవ్యాకృతంగా ఆత్మ వస్తు వస్తువు ఆత్మ వస్తు అవ్యాకృతంగా ఆ పరబ్రహ్మణ్ నాలో ప్రతి ప్రాణిలో అవ్యాకృతముగా ఉంటుందని సుశుక్తి అంటూ అది మొన్న హృదయం నిద్ర లేచుకొనే వ్యాకృతం మీరు కలగంట కలగంట అంటే ఆ కలలో ఒక ప్రపంచం వస్తుంది ఆ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది మీలో అవ్యాకృతంగా ఉన్న ప్రపంచమే వ్యాకృతమని ఆత్మస్వరూపము అధిష్టానం లేకుండా అవ్యాకృతమూ లేదు వ్యాకృతము ఉండదు ఇక్కడ తదిధం అవ్యాకృతం వస్తున్న కాలే దానికి కింద టీకాకారుడు మంచి మాటలు వస్తాడు తదిదానికి వర్తమాన కాలే సుషుప్త ఈ కాలంలో సుషుప్తి యందు అంటే కాధ నిద్ర ఎందు అవ్యాకృత వస్తు జాతం సో ఈ పదార్థములన్నీ నామరూపములన్నీ కూడా అవ్యాఘతవస్థల లోపల ఉన్నాయి నిద్రలేస్తూనే మొత్తం అదట వ్యాక్రీయమానం అవన్నీ కూడా వ్యాకరణం చెల్చేస్తాయి దృష్ణం అలా మనకు అనుభవం కలుగుతుంది కాబట్టి నిద్రలు వేస్తూనే మొత్తం సంసారం కూడా వచ్చేస్తుంది ఇది నామము ఇది రూపము అని వచ్చేస్తుంది ఈ సందర్భంగా మీకు ఒక రూల్ చెప్తారు నిజంగా మీరందరూ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస గల వారు కనుక చెప్తున్నాను ఎంతకాలమైతే మీరు వేదాంతం వింటూ ఉంటారు జనాలు ఏం చేస్తారంటే వేదాంతాన్ని విని అబ్జార్బింగ్ ది ఓల్డ్ న్యూ ఇంటూ ది ఓల్డ్ అని ఒక ఫిలాస ఒక పద్ధతి ఒకటి ఉంది అంటే పాత్రది విన్నాం కొత్తది విన్నాం పాత దాంట్లో దాన్ని ఇప్పుడు ఈ మీరు గిన్నెలతోనే స్వామి ఉంటుంది అనుకోండి దాని నిండా పాత్ర చెత్త పాత మురిగిపోయింది ఇప్పుడు కొత్త గిన్నె దాంట్లో తోగారనుకోండి ఈ కొత్త గిన్నెలో ముందు ఏమవుతుంది దాంట్లో దాంట్లో కలిసిపోయింది అంతే తప్ప అదే శుభ్రమండవంతుండదు సో అలాగే జనులు కూడా వేదాంతాన్ని వింటారు ది అబ్జార్బ్ ది న్యూ ఇంటి ది ఓల్డ్ ఓల్డ్ గా అబ్జార్బ్ అలా శ్రవణం చేస్తారు అంటే ఇక్కడికి వచ్చి ఇది నామరూపములు మిత అవి అసత్యములు ప్రాతి భాషికములు అని ఏదో తెలుసుకుని వెళ్తారు అది అది వినేసేసి ఆ నామరూప కాన్షియస్నెస్ లో అబ్జర్వ్ చేసేసుకుంటారు అబ్జర్వ్ చేసేసుకుంటే ఏమి మిగులుతుంది ఇప్పుడు నామరూప కాన్షియస్నెస్ ఏ మిగుతుంది మళ్ళీ మొత్తం రోజంతా కూడా మళ్ళీ నామరూప కాన్షియస్నెస్ లోనే గీడింగ్ చేయటం అన్ని కర్మలు మీ అంతా కష్ట ప్రాధ అన్ని వచ్చేస్తాయి మొత్తం సంసారం అంతా మళ్ళీ యథాప్రకారంగా నడిచిపోతూ ఉంటాం మళ్ళీ మొన్నటి సాధించాలయ్యప్పటికీ మళ్ళీ నామరూప నిరాకరణం చేసుకుని మళ్ళీ దానికి ఈ రకంగా చేస్తూ ఉంటాం దానివల్ల ఉపయోగం లేదు అంటే ఉపయోగం లేదంటే ఎప్పటికైనా ఉంటుందని మళ్ళీ హోప్ ఈ హోప్ అన్నది చాలా గొప్పది అని ఒకటి చెప్తా ఆ సందర్భం జగత్తు సత్యమైన సందర్భం నువ్వు హోప్ పెట్టుకున్నావంటే నువ్వు కర్త భోక్తావన్నమాట ఎవరికి ఉంటుంది హోప్ అంటే ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే హోప్ ఉంటుంది అని చెప్పి అది ఎక్కడ చెప్తారది వేదాంత క్లాస్ లో చెప్తారు ఇది తేడా గమనించారా కాబట్టి ఇలాగ అబ్జర్వ్ చేసేసుకుంటావు ఇప్పుడు మీరు ఇది అలాగ వద్దు అలా వద్దు నేను చెప్పేదాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయాలి అలాగ అలాగే పాత దాంట్లో అబ్జర్వ్ చేయాలి దాన్ని కొంచెం సెపరేట్ గా పెట్టి దాన్ని పరిశీలిస్తాను ఇప్పుడు చెప్తాను ఎంతకాలమైతే నేను ఫలానా చోట పుట్టాను ఫలానా ఊళ్ళో పుట్టాను ఫలానా పేరెంట్స్ పుట్టాను అని అనుకుంటూ ఉంటాను నేను ఎంతకాలం అయితే ఈ సంసారంలోకి నేను వచ్చిపోతూ ఉంటాను అది ఉంటుంది నేనే సంసారంలో పుట్టాను పోతాను అతనికి ఈ సంసారాన్ని ఎవడో దేవుడు ఎవడో సృష్టించాడు నేను దాంట్లోకి వస్తూ ఉంటాను పోతూ ఉంటాను వచ్చారు ఒక రోజులు పోతాను అని మీరు నమ్మి ఆ నమ్మికతో మీరు ఎంతకాలమైతే జీవిస్తారో అంతకాలము మీరు ఎన్ని వేదాంత గ్రంథాలు తల్ల జంతువులు కానీ కూడా మీకు ఆత్మస్వరూపము తెలియజేస్తాను అంతేకాని నేను మీకు మనవి చేస్తున్నాను నేను ప్రేమతో చెప్తున్నా తప్ప ఏదో ఒక అహంకారంతో చెప్పటం లేదు ఒకను నాకు ఫోన్ చేసేడు అమెరికాలో ఉండగా ఒక తీవ్రమైనటువంటి ఆవేదనతో సంసారంలోని ఆవేదనతో ఈ సంసారం నన్ను నన్ను బలాదీశుల్ని చేసేసింది నేను ఊడిపోయాను అనేటువంటి ఒక తీవ్రమైన ఆవేదనతో మనిషి బాధపడుతూ ఉంటే ఒక వెళ్ళి వాడ నువ్వు బాధపడుతున్నా నీకు నేను మెడిటేషన్ ఒకటి చెప్తాను ఆ మెడిటేషన్ చేసుకో అని అయితే చెప్పండి అంటే ఈమెయిల్ ఇస్తాను అని అప్పుడు అతని మెడిటేషన్ కోసమని నేను తెలుగులో అతని తెలుగులో పద్యం అలా వచ్చాను అతని మెడిటేషన్ కోసం రాసిన వెంటనే దాన్ని టైప్ ఈమెయిల్ ఇచ్చా అతని దిగ ఫార్మ్స్ లేక అది ఓపెన్ కాలేదు నాకు మళ్ళీ వెంటనే ఇవి ఓపెన్ కాలేదండి అంత జంగుల్ గా ఉంది అంటే ఒక పొరపాటు గ్రహించి వెంటనే టీవీ వస్తుంది మార్చి పంపించారు ఇది నీకు పంపిస్తున్నాను దీన్ని చదువుకుని దాన్ని ఉద్దేశిస్తుంది నువ్వు మెడిటేషన్ చేసుకోమని మెడిటేషన్ కోసం పంపించాడు అతను దాన్ని మెడిటేట్ చేసుకున్నాడు ఒక వారం రోజులు అసలు మొదటి రోజే తన మనస్సుకి ఊరట కలిగినది వారం రోజులు అయినప్పటికీ ఆ దుఃఖం నుంచి బయటకు అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది ఎవరో బాగానే ఉండే అని దాన్ని మళ్ళీ బయట తీసి దాన్ని కొంచెం చెరువులు పదవులు చేర్చి దాన్ని ఒక ప్రజ ఒక కవితగా చేసి మన ప్రశ్న పరిచయం ప్రశ్న అదే ఆ మెడిటేషన్ ఆ కవిత యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు ఎందుకు చెప్పారంటే ఆ కవిత ఇవాళ చెప్పిన పాఠం అంటే ఈ ప్రపంచం మనలోంచి బయటికి వ్యాకరణం చెంది వస్తోంది అనే విషయం అంతా కూడా ఆ కవితలో ఉన్నది అదంతా నామరూపాత్మకం ఆ కవితని ఒక కవిత మీరు చూడద్దు అది మెడిటేషన్ దానికి ఇంగ్లీష్ లో పేరు కూడా ఉంది ఎనానిమస్ మెడిటేషన్ అంటే యూ బికమ్ ఎనానిమస్ ఎనానిమస్ అంటే మీరు వేషం మార్చేక్కర్లేదు ఇంట్లో నుంచి పారిపోర్లేదు ఎక్కడున్నారో అక్కడ ఎలా ఉన్నారో బి అనా తెలుగు అనువాదం ఎలా చేయాలో ఆలోచించి అజ్ఞాతం వ్యక్తి అని తెలుగు అనువాదం చేసి తెలుగు అనువాదం సంస్కృత పదార్థం అదే ఆ మెడిటేషన్ కాబట్టి అజ్ఞాత వ్యక్తి అనే కవిత అది కవిత కాదు తర్వాత కవితగా దానికి రూపం పెట్టి ఎక్కడో ఒక్కడ రికార్డు చేయాలి కవిత రూపాన్ని పెట్టాను మెడిటేషన్ మెడిటేషన్ ప్లీజ్ పే టెన్షన్ దుఃఖం తగ్గకపోతే నేను చెవిచ్చేస్తా అంటే మా మిత్రుడంగా నీ చే ఒక కుండలమైనా ఉంటే చెవి ఇచ్చిన దానికి ఉపయోగం ఒక ఉద్దేశం కాబట్టి సో ప్లీజ్